अधिष्ठ नीवे मित्री कल कूट ये अधनम जो प्लीज अर्थंस वातावरण आरोग्या ఇవన్నీ కూడా సక్రమంగా ఉండి మహా అస్మాకం గురు శిష్యులు ఇరువరు కూడాను ఆరోగ్యంగా ఉండి ఈ విషయాన్ని అధ్యయనం చేయాలి ఉపనిషత్తుని అధ్యయనం చేయాలంటే కాబట్టి ఓ సూర్యదేవ సుఖకృతు భవతు మాకు సుఖాన్ని కల్పించు అని మొట్టమొదట సూర్యుణ్ణి ప్రార్థించడం దీని అర్థం ఏంటి ఇక రోజంతా నువ్వే అధిష్టాన దేవత రోజుకు అధిష్టాన దేవత అంటే మధ్యాహ్నం వరకు ఆయన తర్వాత ఇంకొక ఆయన కాదు షిఫ్ట్ సిస్టమ్ లేదు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు పగలైతే పగలంతా కూడా అధిష్టాన దేవత సూర్యుడే గనక పగలంతా నీ అధీనంలో ఉంది గనక పగటి నేను అధ్యయనం చేస్తున్నా ఇదంతా చేస్తున్నాను గనక హే మిత్రే సూర్యహ ఆదిత్యహ కాబట్టి ఈ రోజంతా కూడాను జ్ఞానపూరితంగా ఉండాలి అందుకని కాబట్టి నీవు ఉన్నంత వరకు సూర్యోదయం జరిగిన మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీలో ఉండేటువంటి కిరణాలు ఎట్లాగైతే నిరంతరం వెదచల్లబడుతూనే ఉన్నాయో నువ్వు వెలుగులోనే ఉన్నావు గాని వెలుగు లేకుండా నువ్వు లేవు నిన్ను ఎందుకు ప్రార్థిస్తున్నాను తెలుసా ఎలాగైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు వెలుగులోనే ఉన్నావో అట్లాగే నా జీవితంలో కూడాను ఈ జ్ఞానం అనేటువంటి వెలుగు పగలంతా కూడా ఉండాలి ఎందుకని పగలకు నువ్వు అధిష్టాన దేవత గనక షన్నో మిత్ర అభిమాన దేవత అధిష్టాన దేవత సూర్య అపాన వృత్తే కాబట్టి మనం గాలి తీసుకోవడం ప్రాణాన్ని తీసుకుంటూ ఉన్నాం ప్రాణవాయువు తీసుకుంటున్నాం ఆక్సిజన్ మళ్లీ వదులుతూ ఉన్నాం కార్బన్ డై ఇక్కడే క్యాలరీస్ అంతా బర్న్ అయ్యేది అర్థం అవుతుంది కాబట్టి ఏ పని మనం చేసినా ఇప్పుడు ఒక బరువుతాం అనుకోండి పైకి బరువుతినప్పుడు ఏం చేస్తాము గాలి ఆపుతాం గాలిని ఆపుతాం ఆ తర్వాత వదులుతాడు మనిషి అట్లాగే ఏదన్నా ఒక తలుపు రావడం లేదనుకోండి గట్టిగా తోయ్యాలనుకోండి ఏం చేస్తాడు ఆ నిడతాడు చూసారా అదే దమ్ము పడుతున్నాడు అండి దమ్ము పట్టడం ఇదే ఇంకేం లేదు లేదు ఒక బండిని నెట్టాలి కదలకుండా ఉండే లారీని నెట్టాలి అన్నిటి ఇది నిశ్వాస అర్థమవుతుంది అక్కడ మనం శక్తిని పోగొట్టుకుంటూ ఉన్నాం అర్థమవుతుంది ఇక్కడే పోతూ ఉంది ఒక్కసారి ఆలోచన చేసేటప్పుడు కూడా ఆగుతుంది తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు అనుకోండి శ్వాసలు ఆగుతూ ఉంటాయి అపాన వృత్తే అధిష్టాన దేవత వరుణ వరుణ దేవుడు అందువల్ల మనం ఎక్కువ శ్రమించామనుకోండి చెమట్లు పడుతూ ఉంటాయి తద్వారా మన దేహంలో ఉండేటువంటి జలమంతా కూడా బయటికి పోతా ఉంది ఇదంతా వరుణుకి సంబంధించింది కాబట్టి ఆయన అపాన వృత్తేహే అధిష్టాన దేవత అభిమాన దేవత కాబట్టి వరుణుణ్ణి కూడా శన్నో మిత్రం వరుణ ఇంకా వాటిని అంతా కూడా మనం అనుష్ంగాహ అంటారు దాని శాస్త్రంలో దాన్ని కలుపుకుంటూ పోవాలి యాడ్ చేసుకుంటూ పోవాలి మహా నహా నహా నహా అర్థమవుతుందే శోమిత్రం నహ వరుణ అట్లా వరుణ వరుణదేవుడు కూడాను నహ మాకు అస్మాకం సం సుఖకృతు కనుక ఆయన కూడా మాకు సుఖాన్ని కలిగించుగాక శం వరుణ కాబట్టి అపాన వృత్తే హే సూర్యుడు పగటికి అధిష్టాన దేవత రాత్రేష్ అధిష్టాన దేవత వరుణ వరుణ కాబట్టి నేను రాత్రికి అధిష్టాన దేవత కనుక ఏదైతే నేను ఉపనిషత్తున అధ్యయనం చేస్తున్నానో హే వరుణ దేవ నీవు రాత్రికి అభిమాన దేవత గనక ఎట్లాగైతే పగలు సూర్యుని యొక్క అధ్యయనంలో ఉందో రాత్రి నీ అధ్యయనంలో ఉంది గనక నీవు అధిష్టాన దేవత గనక నీ యొక్క అనుగ్రహాన్ని కూడా నేను కోరుతున్నా ఒకవేళ రాత్రి పూటే గనక నా గురువు పిలిచి కమాన్ చెప్తాను కూర్చో అన్నాడు అనుకో అప్పుడు నేను అనకుండా ఉండాలంటే నీ కృప కావా సరే పగలంతా కూడా నేను అధ్యయనం చేశాను రాత్రిపూట చక్కగా అధ్యయనం చేసినటువంటి హృదయంలో స్థిరంగా నిలుపుకోవాలి అని అంటే నిద్ర ఒకటి ఉంది గనక ఇది చాలా ఇంపార్టెంట్ నేనేమనుకుంటున్నాను వరుణుడి కన్నా అదే సూర్యుడి కన్నా వరుణే ఇంపార్టెంట్ ఏమో అని ఆ సాధకులకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఇది మొట్టమొదట వరుణడి అనుగ్రహమే కలగాలేమో నేను అది కలిగితే అన్ని కలుగుతాయి అర్థమవుతుంది కాబట్టి రాత్రి కూడాను మనం అధ్యయనం చేయడానికి ఒక నిద్రను జయించడం అనేటువంటిది కూడాను రాత్రేశ అభిమాన దేవత వరుణహ కాబట్టి రాత్రికి నీవు అధిష్టాన దేవత హే వరుణహే వరుణ దేవ నమస్కరమే నీకు కూడా నమస్కరిస్తూ ఉన్నాను పో ఎందుకని నీ అనుగ్రహం కూడా నాకు కావాలి ఏదైతే నా గురువు నాకు పగటి అందిస్తూ ఉన్నాడో ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నా హృదయంలో నిక్షిప్తం చేసుకోవడానికి రాత్రి నేను మళ్లీ అధ్యయనం చేయడానికి లేదా మననం చేసుకోవడానికి వీటన్నిటికి కూడా నాకు ఉపయోగపడాలంటే రాత్రిపూట కూడా నా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాత్రిచ్చ అభిమాన దేవత పరుణ నువ్వు రాత్రి అభిమాన దేవత గనక నిన్ను కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా అనుగ్రహం కలిగింది అనుకండి వరుణుడి యొక్క అనుగ్రహం సూర్యుడి యొక్క అనుగ్రహం ఈ రెండు కలిగింది వీళ్ళిద్దరు అనుగ్రహం ఎక్కడ పడతారు తెలుసా అది బ్రహ్మముహూర్తం రాత్రి అభిమాన దేవత ఆయన జస్ట్ ఆయన విత్తి అవుతూ ఉన్నటువంటి టైం అది ఉదయాన్నే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచం ఏదైతే ఉందో సూర్యుని యొక్క ప్రకాశంలో దేదీప్యమానంగా శోభిస్తూ ఉంది అయినా ఈ ప్రపంచాన్ని నేను తెలుసుకోలేను ఎందుకని నా కంటిలో వెలుతురు లేదు నా కంటిలో వెలుగు లేదు కనుక ప్రపంచమంతా వెలుగులో ఉండినా నేను అంధుని అయినప్పుడు నేను గుడ్డివాడిని అయినప్పుడు నా కళల్లో వెలుగు లేనప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి వెలుగుని నేను తెలుసుకోలేను కనుక ప్రపంచంలో వెలుగు ఉండాలి నా కళ్ళల్లో కూడా వెలుగు ఉండాలి ఓకే నేను గుట్టివాణ్ణి కాదు చర్చ సమంతుణ్ణి కానీ రాత్రిపూట ఎటు చూసినా చీకటిగా ఉంది అప్పుడేం చేయాలి కనుక నా కళ్ళలో అయితే వెలుగుంది కానీ నేను చూడడానికి ఏ వస్తువులు ఉన్నాయో ఇవి కూడా వెలుగులో ఉండాలి ఏ ప్రపంచాన్ని అయితే నేను చూస్తూ ఉన్నానో ఆ ప్రపంచం కూడా వెలుగులో ఉండాలి కనుక ప్రపంచాన్ని వెలుగులో ఉంచేటువంటి సూర్యుడు పగలకు అధిష్టాన దేవతగా ఉన్నాడు ఆయన మిత్ర నీకొక్కడికే కాదు అందరికి కానీ నీ కంటిని ప్రభావితం చేస్తున్నాడు వ్యష్టిని అది సమిష్టిని ఇక్కడ నీ కంటిని ప్రభావితం చేస్తున్నాడు కదా కనుక సూర్యుడు నీ కంటికి అధిష్టాన దేవతగా ఉన్నాడు కనుక అర్యమహ ఎందుకని చక్షుషి వర్తమాన ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చక్షుషి వర్తమానహ అంటే ఈ కంటిలో చరిస్తూ ఉండేటువంటి వాడు కంటిలో చరిస్తూ ఉండేటువంటి వాడు ఆయన ఒకటే చూడు సాయంత్రం సూర్యాస్తమైందనుకోండి అక్కడ సూర్యుడు లేడు కదా కానీ ఇక్కడ లైట్ వేస్తే ఇప్పుడు సూర్యుడు లేడు లైట్ వేస్తే మనకు కనిపిస్తుందా లేదా హ్యంలో మిత్ర సూర్యుడు ప్రకాశం లేకపోయినా ఇక్కడ ఉండే లైట్ను చూడాలంటే ఆయన లేకపోతే చూసే అవకాశం లేదు ఆయన ఇప్పుడు అస్తమించాడు కానీ నీ కంటిలో ఉండాడు దాట్స్ ద పాయింట్ అందుకని మిత్ర అస్తమించాడేమో కానీ హరియముడుగా నీ కంటిలో ఉండాడు ఓకే ప్రిసైడింగ్ డైటింగ్ అధిష్టాన దేవత అందువల్ల ఇక్కడ లైట్లు వేసినప్పుడు ఈ లైట్లలో ఉండేటువంటి ప్రకాశాన్ని ఇక్కడ ప్రదర్శింపబడేటువంటి వస్తువుల్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు ఆయన కూడా సుఖకృతుంది ఇప్పుడు మిత్రిత్ర ఇంద్ర र्तम इंद्र चचुषि वर्तमान आर्यम नी कंटी चरी बलानिक बलाने देवता अधिष्ठ द्र बंद्र బలే బలే ఇంద్ర ఒత్తులేదు బలే ఇంద కాబట్టి ఆయన అడుగుతున్నాం ఏమనంటే అయ్యా వరుణ్ మిత్రుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి వరుణుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి అర్యముడి యొక్క అనుగ్రహం కూడా ఎందుకు కావాలనో మాకు అర్థమైపోయింది కనుక నా కంటిలో వెలుగుండాలి అప్పుడే నేను గ్రంథాన్ని కూడా చదవగలను నా గురువును చూడగలను పవిత్రంగా కాబట్టి నా కంటిలో వెలుగుండాలి ఓకే అర్యమా బలం కూడా ఉండాలి ఇప్పుడు బాగా హండ్రెడ్ అండ్ ఫోర్ టెంపరేచర్ వచ్చి ఎనిమిది రోజులు మంచంలో పడుకున్నాను కూర్చొని పెట్టి మనం శిక్షా ఎందుకంటే ఏ శక్తేది నీ శిక్షణ పోయాను నాకు శిక్షగా ఉంది ఎందుకరీక్ష బలం కూడా కావాలి కాబట్టి బలేరింద్రహ కాబట్టి బలానికి అధిష్టాన దేవత ఇంద్రుడు అందువల్ల ఎక్కడ ఉంటాడండి అని అంటే బాహుబలం అంటాం ఇది తమ చూడండి బలానికి బాహువులు హస్తేరింద్ర కాబట్టి చేతులకి అధిష్టాన దేవత బాహువులకి అధిష్టాన దేవత అంటే బాహువుల్లోనైనా శక్తి ఉండేది బలం ఉండేది బాహువుల్లోనైనా దేహం అంతా బలం ఉంది బాగా అర్థం చేసుకోండి ఇది ఉపలక్షణం బాహువులు ఉపలక్షణం కనుక బలానికి అధిష్టాన దేవత ఇంద్రుడు గనక ఎక్కడ బలం ఉండినా అది ఇంద్రుడికి సంబంధించింది అర్థం అది కానీ ఉపలక్షణం ఏదో ఒకటి చెప్పాలి కనుక ఇప్పుడు అంతటా ఉండేటువంటి పరమాత్మను తీసుకెళ్లి మనం ఆలయంలో రూపంలో చూస్తున్నాం కాదు విగ్రహంలో అది ఉపలక్షణం అట్లాగే హస్తములు బాహువులు అంటే కేవలం ఇంద్రుడు బల రూపంలో కేవలం బాహువుల్లోనే ఉండాలని కాదు అర్థం అంటే కాళ్ళలో బలం లేదని కాదు అర్థం మొత్తం ఉండాలి దేహంలో బలం బలం అనేటువంటిది ఒక స్పాట్ చెప్పలేం అక్కడ బలం ఉందని చెప్పలేం ఆయన బలవంతుడంటే అర్థం ఏంటి చాలా బలవంతుడు స్వామీజీ ఎట్లా తెలిసేయ్యారు నీకు బా అతన్ని కొట్టాడు ఇంకా ఆయన లేవలేదు ఇదే బలం అంటే అది కూడా బలమేనా కాదనడా అది చేతులకు సంబంధించిన బలం సరేనా అదే ఫుట్బాల్ ఆడుతున్నాడు అనుకోండి అబ్బా బలవంతుడు స్వామీజీ ఎందుకని ఆ ఫుల్ బ్యాక్ నుంచి కొట్టాడు స్వామీజీ గోల్పడిపోయింది అది కాల్లో ఉండేటువంటి బలం క్తాన్ని చుమ్ముతూ ఉంది చూచారా దిస్ ఈస్ స్ట్రెంగ్ బలం బలం చుమ్ముతూ ఉంది కదా కిడ్నీస్ పనిచేస్తా ఉన్నాయా లేదా బలంగా పనిచేస్తా ఉన్నా బలం బలం ఉంటేనే ఇప్పుడు బలం ఉంది ఒక వస్తువు తోస్తున్నావు కానీ నీ దేహంలో రక్తం ప్రసరిస్తూ ఉంది చూచారా ఆ ప్రసరించడానికి కూడా బలం అవసరం అందుకని వాటర్ ట్యాంక్ లో నుంచి నీళ్లు మనకు బాగా ఫుల్ గా రావాలంటే ప్రెషర్ పంప్ ప్రెషర్ పంప్ ఎందుకు ఫుల్ రావడానికి లేకపోతే మనకు మనం ఇలా పట్టుకునే గంట సేపటికి కానీ చేయని ఉండదు అట్లా కాకుండా పెట్టగానే ఎండిపోవాలనుకునేది ప్రెషర్ పంప్ ఆ ప్రెషర్ ఏంటి బలం ఆ బలం ఏంటి ఇంద్ర అర్థమవుతుంది ఇప్పుడు మనము చూస్తాం మొసరాళ్ళు చూస్తారు వాళ్ళ కళ్ళల్లో బలం లేదు అందుకని ఎవరు కొందరికి చెవుల్లో బలం తగ్గిపోతుంది అందువల్ల చెప్పేటప్పుడు ఏమన్నారు మీరు ప్రతిసారి అడుగుతుంటే ఏమన్నారు మీరు ఏమన్నారు మీరు ఏమన్నారు ఏమంటే మాత్రం ఏమి ఉండదు నీకు ఇప్పుడు ప్రతి అర్థమవుతుంది ఏమైనా కాబట్టి చెవిలో బలం తగ్గిందని అర్థం కాబట్టి బలము అనేటువంటిది కేవలం అండర్స్టాండ్ కేవలం ఒక ఒక్క చోటే ఉంది అని అనుకోవడానికి అవకాశం లేదు బలం అనేటువంటిది దేహం అంతా కూడా ఉంది ఒక్కొక్క చోట మనకు కనిపిస్తుంది ఒక్కొక్క చోట తెలుస్తుంది కాబట్టి చేతిలో బలం ఉంది కాళ్ళల్లో బలం ఉంది కాళ్ళల్లో బలం ఉంది అర్థమవుతుంది అన్ని అవయవాలు బలంగా ఉన్నాయి దీనికి కారణమైనటువంటి వాడు ఇంద్రహ ఇంద్ర కాబట్టి ఆయన్ని కూడా అంటున్నాం అయ్యా నీ వల్ల కూడా మాకు సుఖం కలగాలి ఎందుకని మేము బలంగా ఉంటేనే అధ్యయనం చేయగలం బలహీనంగా ఉంటే అధ్యయనం చేయలేం అందువల్ల గురువు దగ్గర అలా కూర్చొని అధ్యయనం చేయాలి ఇది బలం బలం లేదనుకో మెల్లగెట్లా ఉంటది ఆ తర్వాత ఇలా వస్తుంది కాబట్టి ఇంద్రహ ఎందుకంటే సూర్యుడు వెలుగుతూ ఉండినా పగటిగా అధిష్టాన దేవత వరుణి అవసరం లేకపోయినా అర్యముడు చక్కగా ఉండినా తప్ప చదవండి అర్యముడేమో కంటికి అధిష్టాన దేవత కళ్ళు బాగా చూస్తూ ఉన్నాయి కాని ఇంద్రుడు గనక అదర్వైజ్ అయితే మనం చూ వింటా ఉండేవాళ్లే ఇదేంటిది ఇదేంటిది కళ్ళు చూస్తూ కదా మధ్య మధ్య ఎట్ అంటారు అర్యమా ఇస్ ఓకే ఇంద్రాజ్ వీక్ అర్థమవుతుంది లోపల ఎప్పుడైతే బలం తగ్గుతూ ఉందో ఆటోమేటిక్ కళ్ళ మీద ఉండేటువంటి రెప్పలు పడిపోతూ ఉండే కాబట్టి చూడాలి అని అనుకుంటుంటే కూడా అందుకని మనం అంటుంటాం ఎన్ని మన అనుభవాలు ఉంటాయి ఒక్కోసారి ఏమంటే ఇంకొద్దిసేపు మాట్లాడుతూ ఉంటాం మాట్లాడాలని ఉంది కానీ నిద్ర వస్తుంది పడుకుంటాం మాట్లాడాలని ఉంది చూడాలని ఉంది సరేనా టీవీ చూస్తూ ఉంటాడు నువ్వు చూసి ఉదాయా స్కోర్ నాకు చెప్పు ఎందుకని నాకు కూడా చూడాలని ఉంది కానీ వీక్ అర్థమవుతుంది ఇది రాకుండా ఉండాలి అంటే ఇది రాకుండా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అసలు చూడు ఒక ప్రతిదీ ఇంపార్టెంటే విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ చెప్పండి ఏది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు గురువు కూడా ఉత్సాహపూరితంగా చెప్పాలంటే ఆ శిష్యుడు ఉండడు వినేవాడు వాడు శిక్షణ యోగ్యుడై ఉండాలి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నన్ను ఉపనిషత్తు తీసుకెళ్లి నాలుగు గేదెలను కూర్చున్నాను చెప్పు స్వామి అంటే ఏం చెప్తా అని చెప్పండి నాకు కూడా అనిపిస్తుంది గేదెలు కూర్చోం పెడు ఎందుకని వాటికి అర్థం కాదు కనుక అర్థం చేసుకుంటూ ఉండాలి అదే ఎదురుగా జనం కూర్చొని ఒక్కొక్క మంత్రం చెప్తుంటే అంటుంటే ఈయన అంటాడు పూర్ణమదో ఏమిటయ్యా అన్నావు పూర్ణమద అంటావండి ఇంకేం చేయమంటావు నువ్వు ఆవళిస్తూ ఉంటావు నాకు పూర్ణమదనక లేచిపోదాం ఇద్దరం అందువల్ల కాబట్టినగలిగేటువంటి శక్తి ఉండాలి కనుక ఇంద్రూచరం బృహస్పతి బలే వర్తమాన ఇంద్రుషి వర్తమాన